మాయనంట ఎడపాయల దురుగమ్మాయనంట ఎడపాయల దూరుగమ్మా సక్కాని మీదలూ ఎడపాయల దురుగమ్మా సక్కాని మీల దూరుగమ్మానుకున్న రాళ్ళునేమో ఎడపాయల దురుగున్న రాయల దూరుగమ్మా ఎడ్లాని లేపినాలి ఎడపాయల దురుగమ్మా లేపినాలి ఎడపాయల దూరుగమ్మా గట్టాను కొట్టుకుండ్రు ఎడపాయల దురుగమ్మా గట్టాను కొట్టుకున్ను ఎడపాయల దూరుగమ్మా అయ్య తమ్ములారా ఎడపాయల దురుగమ్మా ఇంటికినము ఎడపాయల దూరుగమ్మ పండుగాలు ఎడపాయల దురుగు పండుగాలు పండ్రి ఎడపాయల దురుగమ్మాము పాండ్రిల దూరు గమ్మ బండ్లైన నింపుకుంద్రు ఎడపాయల దురుగు బండ్లైన నింపుకుంద్రు ఎడపాయల దూరుగమ్మా ఇంటికి వచ్చినారు ఎడపాయల దురుగు ఇంటికి వచ్చినారు ఎడపాయల దూరు ఇంటికి వచ్చినారు ఎడపాయల దురుగమ్మా ఇంటికి వచ్చినారుమటాడ కొయ్యనారు ఎడపాయల దురుగమ్మ కుమటాడ కొయ్యనారు ఎడపాయల దూరుగమ్మా సక్కాటి కుడుకలేచి ఎడపాయల దురుగమ్మా సక్కాటి కుడుకలేడపాయల దూరుగమ్మా బియ్యాము ఒలిసిపోసి ఎడపాయల దురుగమ్మ బియ్యాము కొలిసిపోసి ఎడపాయల దూరుగమ్మ దుర్గమ్మ మాయ ఎడపాయల దురుగమ్మ దుర్గమ్మ మాయ ఎడపాయల దూరుగమ్మ సూతాము అనుకోని ఎడపా ఎడపాయల దూరుగమ్మా కుమరింటికియ్యనారు ఎడపాయల దురుగమ్మ కుమరికి తెచ్చినారు ఎడపాయల దురుగమ్మ గురి తెచ్చినారు ఎడపాయల దూరుగమ్మా సడుకలేచ్చి ఎడపాయల దురుగమ్మా సక్కటి కుడుకలేచ్చిపాయల దురుగుడుకల బియ్యమేమో ఎడపాయల దురుగమ్మకుడుకల బియ్యమేమో ఎడపాయల దూరుగమ్మ బెస్తానే వారం నాడు ఎడపాయల దురుగమ్మ బెస్తానే వరం ఏడపాయల దూరుగమ్మా సక్కాని మీద రల్లు ఎడపాయల దుర్గమ్మా సక్కాని మీద రు ఎడపాయల దూరుగమ్మా ఎడూనె కుడుకలేమో ఎడపాయల దుర్గమ్మాడుకలేమో ఎడపాయల దూరుగమ్మా కులిసీనె పోసినారు ఎడపాయల దుర్గామా కులిసీనె పోసినారు ఎడపాయల దూరుగమ్మా వారాము దిరిగినక ఎడపాయల దురుగమ్మ వారామురికాడపాయల దూరుగమ్మా మన గొలిసి చూస్తానేమో ఎడపాయల దురుగమ్మాక బియ్యమేమో ఎడపా బియ్యమేమో ఎడపాయల దూరీ ఎడపాయల దురుగు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి ఎడపాయల దురుగమ్మా ఎక్కువ వచ్చినాయి దుర్గమ్మ మాయ ఉంది ఎడపాయల మనము కూడా ఎడపాయల దుర్గమ్మ పంగాలు ఎడపాయల దూరుగమ్మా చెయ్యాల వాణి నేమో ఎడపాయల దూరుగమ్మ చెయ్యాల వాణిల దూరుగమ్మ డబ్బుల ఎడపాయల దూరని మీద రల్లు ఎడపాయల దురుగమ్మ చక్కాని మీద అమ్మవారికి కూడా నేమో ఎడపాయల దూరమ్మ ya bal kaladur ఎందులోనే సుద్దులేమో ఎడపాయల దుర్గమ్మ ఎందుకుంద్రి ఎడపాయల దుర్గమ్మల దుర్గమ్మ తెలుపులు నలుపులేమో ఎడపాయల దుర్గమ్మల దూరుగమ్మ డెబ్బై రెండునేమో ఎడపాయల దుర్గమ్మ డెబ్బై రెండు పాఠాలు గొట్టి శ్రీ ఎడపాయల దుర్గమ్మ పాటాలు శివాళ్ళునేమో ఎడపాయల దుర్గమ్మ పలుగోసి వాళ్ళునేమా ఎడపాయల దూర్గమ్మ పరమన్నం ఉండినారా ఎడపాయల దుర్గమ్మ పరమాన్నారా ఎడపాయల దూర్గమ్మ పాఠాలు కొట్టి కూడా ఎడపాయల దుర్గమ్మ పాటాలు కొట్టి కూడా ఎడపాయల దూర్గమ్మ పరుమన్నమే కిచరి ఎడపాయల దుర్గమ్మ పరమాన్నమే కిచరి ఎడపాయల దూర్గమ్మ పక్కు నవలిగేటి ఎడపాయల పలకాయలు కొట్టినారు ఎడపాయల పలకాయలు కొట్టినారు ంగ పూజలేమో ఎడపాయల దూరమ్మా గానంగ పూజలేమో ఎడపాయల దూర మెదరొల్లుదే చిన్నారా ఎడపాయల దూరమ్మా మెదరొల్లుదే చిన్నారా ఎడపాయల దూరుగమ్మా మేడారి ఎడపాయల దూరమ్మా మేడారిల దూరగమ్మా అమ్మవారు మెరిసిపాయే ఎడపాయల దుర్గమ్మా అమ్మవారు మెరిసిపాయే దూరుగమ్మ బండిన గిర్రె లాంటి ఎడపాయల దూరదమ్మ బండిన లాంటి ఎడపాయల దూరమ్మ నీకు ముక్కు పోగుతల్లి ఎడపాయల దూరగమ్మ నీకు ముక్కు పోగుతల్లి ఎడపాయల దూరుగమ్మ వాళ్ళైనదే పిసిరి ఎడపాయల దూరుగమ్మ వాళ్ళైన ఏ ఎడపాయల దూరుగమ్మా దానాము ధన్యమేమో ఎడపాయల దూరమ్మ దానాము ధన్యమేమో ఎడపాయల దూరమ్మా వాళ్ళకు ఎక్కువే ఎడపాయల దూర వాళ్ళకు ఎక్కువే ఎడపాయల దూరమ్మా బరకాతి కూడా ఎడపాయల దూరమ్మా బరకాతి కూడా ఎడపాయల దూరమ్మా వాళ్ళకు ఎడపాయల దూరమ్మా పిల్లలు లేకనేమో ఎడపాయల దూరమ్మా పిల్లలు లేకనేమో ఎడపాయల దూరమ్మా ఇన్నొద్దులు వాళ్ళు ఎడపాయల దురుగమ్మా ఇండలుండ్రువాళ్ళు ఎడపాయల దూరుగమ్మా మెదరెళ్ల కందరికి ఎడపాయల దురుగుళ్ల కందరికి ఎడపాయల దూరాలని శివమ్మ ఎడపాయల దురుగమ్మా పిల్లలని శివమ్మాయల దూరుగమ్మా పెద్ద వారికేమో ఎడపాయల దూరమ్మా పెద్ద వారికి ఎడపాయల దూరమ్మా కొడుకాయన పుట్టినాడు ఎడపాయల దూరమ్మా కొడుకైనడు ఎడపాయల దూరుగమ్మా చుట్టం లేసిపాలని ఎడపాయల దురుగమ్మ దూరుగమ్మ కనకయ్య వాణి కూడా ఎడపాయల దూరుగమ్మ వాని కూడా ఎడపాయల దూరుగమ్మా పేరుళ్ళు పెట్టుకుండ్రు ఎడపాయల దూరుగమ్మ పేరులు పెట్టుకుండ్రు దూరుగమ్మా మేధారి వీల ఎడపాయల దుర్గమ్మా మేధారి వీల ఎడపాయల దూరుగమ్మ మెరు పోయి నాది ఎడపాయల దుర్గమ్మ మెరుసీన పోయి నాది ఎడపాయల దూరుగమ్మ మెరు పోయి నాది ఎడపాయల దూరమ్మ మెరుసీన పోయి నాది ఎడపాయల దూరుగమ్మా అడికెంతి దురుగమ్మ ఎడపాయల దురుగమ్మ అడికెంతి దూరుగమ్మ ఎడపాయల దూరుగమ్మ ఏడికి పోవటే ఎడపాయల దూరుగమ్మ ఏడికి ఓవటే ఎడపాయల దూరుగమ్మ ఏడేడుపా ఎలాపయల దురుగమ్మ ఏడు పయల్ ఏపల దురుగమ్మ గుండూర సినిమా ఎడపాయల దుర్గమ్మా నువ్వయన సినిమా ఎడపాయల దూరుగమ్మా సకాని దుర్గమ్మ ఎడపాయల దుర్గమ్మా సకాని దురుగమ్మా ఎడపాయల దూరుగమ్మా నువ్వు ఎడపాల గుర్తన్న అమ్మవారు సిని ఎడపాయల దుర్గమ్మా కంగపాయల దూరుగమ్మ నీ సాటి భక్తులేమో ఎడపాయల దూరుగమ్మా నీ సాటి భక్తులేమో ఎడపాయల దూలుగమ్మ గానాధులు వస్తావుండ్రు ఎడపాయల దుర్గమ్మ గానాధులు వస్తా ఉండ్రు ఎడపాయల దూరుగమ్మ శివరాత్రికి కూడా ఎడపాయల దుర్గమ్మ శివరాత్రికి కూడా ఎడపాయల దూరుగమ్మా నీ యొక్క జాతరేమో ఎడపాల దుర్గమ్మా నీ యొక్క జాతరేమో ఎడపాగమ్మా గానంగా శివసాత్తులు ఎడపాయల దురుగమ్మా సాటి శివడపాయల దూరుగమ్మా నీ తానికొస్తావుండ్రు ఎడపాయల దురుగమ్మ నీ తానికొస్తావుండ్రు ఎడపాయల దూరుగమ్మా నీ సేవకొస్తావుండ్రు ఎడపా దురుగమ్మ నీసేవకొస్తా ఉండ్రు పాలారం పండ్లునేమో నేమో దురుగమ్మ పాలారం పండ్లునేమో ఎడపాయల దూరుగమ్మ హద్ద ఎడపాయల దురుగమ్మా వద్దాల బులులేమో ఎడపాయల దూరుగమ్మ వద్దాల బండ్లునేమో ఎడపాయల దురుగమ్మాలు కట్టుని ఎడపాయల దురుగమ్మా బండ్లైన కట్టుకొని ఎడపాయల దూలుగమ్మ ముల్లెలు మూటలేమో ఎడపాయల దురుగమ్మ ముల్లేలు మూటలేమో ఎడపాయల దూరుగమ్మ కట్టుకోని రావట్రి ఎడపాయల దురుగమ్మ కట్టుకోని రావట్రీ ఎడపాయల దూరుగమ్మ నీ యొక్క పూజకేమో ఎడపాయల దురుగమ్మా యొక్క పూజకేమో ఎడపాయల దూరుగమ్మా నీటానికి వస్తా ఉండ్రు ఎడపాయల దురుగమ్మా నీటానికొస్తా ఉండ్రు ఎడపాయల దూరుగమ్మా బాలాలు లేనల్లు ఎడపాయల దురుగమ్మ బాలాలు లేనల్లు ఎడపాయల దూరుగమ్మ బాలలు దూడు తల్లి ఎడపాయల దురుగమ్మ బాలూడు తల్లి ఎడపాయల దూరుగమ్మ ఇక్కడ కూలనిస్తనేమో ఎడపాయల దురుగమ్మడు కూలనిస్తేమో ఎడపాయల దూరుగమ్మా కూడాల దురుగమ్మాల అడి బిడ్డలిస్తే తల్లి ఎడపాయల దూరుగమ్మడిస్తే తల్లి ఎడపాయల దూరుగమ్మ అభిషేకం చేతురమ్మ ఎడపాయల దురుగమ్మ అభిషేకం చేతురమ్మా బాలాలు లేని వాళ్ళ ఎడపాయల దురుగమ్మ బాలాలు లేని వాళ్ళ ఎడపాయల దూరుగమ్మా బాలలు చూడు తల్లి ఎడపాయల దూరమ్మ బాలలు చూడు ఎడపాయల దూరుగమ్మా తడిబట్ట తానాలు ఎడపాయల దురుగమ్మ తడి బట్ట తానాలు ఎడిపాయల దూరుగమ్మ పూజలమ్మ ఎడపాయల ఎడపాయల దూరుగమ్మా పొద్దున్న లేతురమ్మ ఎడపాయల దూరుగమ్మా పొద్దున్న లేతురమ్మ ఎడపాయల దూరుగమ్మా గంగానే స్నానమేమో ఎడపాయల దురుగమ్మా గంగా స్నానమేమో ఎడపాయల దూరుగమ్మా వాళ్ళైన ఐనజేతమ్మ ఎడపాయల దుర్గమ్మ వలైనజేతమ్మ ఎడపాయల దుర్గమ్మ బోనాలు చేస్తామని ఎడపాయల దుర్గమ్మ బోనాలు చేస్తామని ఎడపాయల దుర్గమ్మ సక్కాని శివ సత్తులు ఎడపాయల దుర్గమ్మ సక్కాని శివ సత్తులు ఎడపాయల దుర్గమ్మ తెల్లాన చీరలేమో ఎడపాయల దుర్గమ్మ తెల్లాన చీరలేమో ఎడపాయల దుర్గమ్మ తెల్లానై రైకలేమో ఎడపాయల దుర్గమ్మ తెల్లానై రైకలేమో ఎడపాయల దారిని వాళ్ళు ఎడపాయల దురుగమ్మా దారించుకోని వాళ్ళు ఎడపాయల దూరుగమ్మా నీకైనా కూడా తల్లి ఎడపాయల దురుగమ్మా నీకైన కూడా తల్లి ఎడపాయల దూరుగమ్మా మూడు నెరాల పోయి ఎడపాయల దూరమ్మా మూడు నెరాల పోయి ఎడపాయల దూరుగమ్మా ముద్దుగా పెట్టినారే ఎడపాయల దురుగు ముద్దుగా పెట్టినారే ఎడపాయల దూరుగమ్మా పలుగోసిగులునేమో ఎడపాయల దురుగా ూడనేమో ఎడపాయల దూరుగమ్మ పలువసిగూడనేమో ఎడపాయల దురుగమ్మ పలువసి కూడానేమో ఎడపాయల దూరుగమ్మా పరమన్నం ఉండినారే ఎడపాయల దురుగమ్మ పరమన్నండి కుంకుమ పసుపుతోటిచ్చే ఎడపాయల దూరని లోకులేమో ఎడపాయల దూరుగమ్మ చట్టాని లో ఎడపాయల దూరుగమ్మ ముక్కుళ్ళు ఉన్నవాళ్ళు ఎడపాయల దురుగమ్మ ఉన్నవాళ్ళు ఎడపాయల దూరుదమ్మా నీకు ముక్కు పోగు తల్లి ఎడపాయల దురుగమ్మా నీకు ముక్కు పోగుతల్లి ఎడపాయల దూరుదమ్మా ప్రజాలు వెత్తురమ్మా ఎడపాయల దురుగమ్మ ప్రజాలు వెత్తురమ్మా ఎడపాయల దూరుగమ్మా బియ్యాలు పోతురమ్మా ఎడపాయల దురుగమ్మ బియ్యాలు పోతురమ్మా ఎడపాయల దూరుగమ్మా జోడాని గాజులమ్మ ఎడపాయల దురుగమ్మ జోడాని గాజులమ్మా దూరుగమ్మా నీకైనా వెడదురమ్మా ఎడపాయల దూరీరమ్మా ఎడపాయల దూరుగమ్మా వా యొక్క జీవసత్తులు ఎడపాయల దూరమ్మా యొక్క ఎడపాయల దూరమ్మా ఏడంతురాలవేమో ఎడపాయల దూరమ్మా ఎండీయ బోనాలు ఎడపాయల దురుగమ్మా ఎండీయ బోనాలు ఏడపాయల దూరుగమ్మా బోనాలు చేసినారా ఎడపాయల దూరమ్మా బోనాలు చేసినారా పాలంతురాల ఏమో ఎడపాయల దూరమ్మా పాలంతురాలవేమో ఏడు గమ్మాయ బోనాలు ఎడపాయల దూరమ్మాయల దూరు వాళ్ళైనసినారా ఎడపాయల దూరైనా దూరమ్మా మూడంతురాలయ ఏమో ఎడపాయల దూరమ్మా మూడంతురాలవేమో ఎడపాయల దూరమ్మా మూతానే బోనాలు ఎడపాయల దూరమ్మా బోనాలు ఏడుపాయల దూరుగమ్మా వాళ్ళైన చేసినారా ఎడపాయల దుర్గమ్మాకొండ జ్యోతిలు ఎడపాయల దుర్గమ్మ వాళ్ళ జోనులు ఎడపాయల దూరుగమ్మ వలెలిగించినారు ఎడపాయల దుర్గమ్మ వాలేలిగించినారు ఎడపాయల రూలుగా పచ్చాకురిల్లలేమో ఎడపాయల దుర్గమ్మ పచ్చాకురి పౌడియ జమిడికే ఎడపాయల దుర్గమ్మ పౌడియ జీ డపాయల దురుగురి బోనాలు చేసినారా ఎడపాయల దూరుగమ్మా బోనాలు దూరుగమ్మా బోనాలు ఎత్తుకొని ఎడపాయల దురుగమ్మా బోనాలు ఎత్తుకొని శివసత్ల మాటలేమో ఎడపాయల దూరుగా లి ఎడపాయల దురుగు వాటలు చూడు తల్లి ఎడపాయల దూరమ్మా బాలారం బాలా ఎడపాయల దుర్గమ్మ పాలారం బాల ఎడపాయల దూరదమ్మా బోనాలు చూడు తల్లి ఎడపాయల దూరమ్మా బోనాలు దూరు తల్లి ఎడపాయల దూరుదమ్మా హద్దాల రాతమేమో ఎడపాయల దూరుదమ్మా హద్దాల రాతమేమో ఎడపాయల దూరుదమ్మా రాతాలు చూడు తల్లి ఎడపాయల రథాలు చూడు తల్లి ఎడపాయల దుస్తుమా రతాలు చూడు తల్లి ఎడపాయల దూరుదమ్మా డప్పులు కొమ్ములేమో ఎడపాయల దూరమ్మా డప్పులు కొమ్ములేమో ఎడపాయల దూరమ్మా దారి ఇలా దూరుదమ్మా సక్కాని దురుగమ్మా ఎడపాయల దుస్తుదమ్మా సక్కాని దూరుగమ్మాయల దూరుదమ్మా బోనాలు ఎత్తుకొని ఎడపాయల దూరుగమ్మా బోనాలు ఎత్తుకొని ఎడపాయల దూరమ్మా హాటాలు ఆడుకోండి వాళ్లైన పోతా ఉండ్రు ఎడపాయల దుర్గమ్మ వాళ్ళు దుర్గమ్మ చుట్టూనేమో ఎడపాయల దూరమ్మ దుర్గమ్మ చుట్టూనే తిరుగునకుంట కూడా ఎడపాయల దుర్గమ్మ తిరుగునకుంటూపాయల దూరమ్మ పాటలు వాడుకుంటా ఎడపాయల దూరమ్మ పాటలు ఎడపాయల దూరమ్మా ఆనందం ఎడపాయల తోటిమ్మ బోనాలు జయ్య బ్రీ ఎడపాయల దూరమ్మా బోనాలు జయబట్టి ఎడపాయల దూరదమ్మా హాటానే పటలతోటి ఎడపాయల దూరమ్మా హాటానే పటలతో ఎడపాయల దూరదమ్మ వాళ్ళైన పోత ఎడపాయల దూరమ్మా వాళ్ళైన పోత ఎడపాయల దూరదమ్మ పక్కున వలిగేటి ఎడపాయల దూరమ్మా పక్కున వలిగేటి ఎడపాయల దూరమ్మ పాలానే కాయల తల్లి ఎడపాయల దూరమ్మా పాలానే కాయల తల్లి ఎడపాయల కోటిగా గోటేటి ఎడపాయల దూరులమ్మ కోటి కొబ్బరికాయలు తల్లి ఎడపాయల దుర్గమ్మ కొబ్బరికాయలు తల్లిపాయల దూరులమ్మ నిలువున గోసేటి ఎడపాయల దుర్గమ్మ నిలువున గోసేడి ఎడపాయల దూరులమ్మ నిమ్మానే తల్లి ఎడపాయల దుర్గమ్మ నిమ్మానకాయల తల్లి ఎడపాయల దూరులమ్మ ఎడపాయల దురుగున్నురుగమ్మా గుమ్మాడికాయలు తల్లి ఎడపాయల దురుగమ్మా సకాని తల్లి ఎడపాయల దుర్గమ్మా సని పోలాలు ఎడపాయల దూరుగమ్మా ఎక్కించినారు వాళ్ళు ఎడిపాయల దురుగుల దూరమ్మా నీ యొక్క జాతరకు ఎడపాయల తరాకు ఎడపాయల దురుగమ్మా నీ యొక్క జాతరకు ఎడపాయల దూరమ్మా ఎన్ని జాతర ఎడపాయల దురుగమ్మా ఎన్ని జాతర ఎడపాయల దూర చూడానే చక్కగానే ఎడపాయల దురుగమ్మా చూడానే చక్కగానే ఎడపాయల దూరమ్మా ఆనందం ఉన్నదమ్మా ఎడపాయల దురుగమ్మా ఆనందం ఉన్నదమ్మా ఎడపాయల దూరుగమ్మా సబ్బండ జాతినేమో ఎడపాయల దురుగమ్మ సబ్బండ జాతినేమో ంబాడి వాళ్ళునేమో ఎడపాయల దుర్గమ్మలేమో ఎడపాయల దుర్గమ్మాని తానికొచ్చిరమ్మా ఎడపాయల దుర్గమ్మాని తానికొచ్చిరమ్మా ఎడపాయల దుర్గమ్మ లమడొల్ల మొక్కులేమో ఎడపాయల దుర్గమ్మొక్కులేమాయల దుర్గమ్మా అద్దాల లంగలేమో ఎడపాయల దుర్గమ్మ అద్దాల లంగాలేమో ఎడపాయల దూరుగమ్మాకైన ఎడపాయల దుర్గమ్మానికైన ఎత్తురమ్మా ఎడపాయల హద్దాల రైకె ఎడపాయల దురుగమ్మాలేమాయల దూరుగమ్మ వద్దాల రైకలేమో ఎడపాయల దుర్గమ్మ వద్దాల రైకలేమాడపాయల దూరుగమ్మా నీకైనది ఎత్తురమ్మా ఎడపాయల దుర్గమ్మ నీకైనది ఎత్తురమ్మా ఎడపాయల దూరమ్మ బుక్కానే గాజులేమో ఎడపాయల దుర్గమ్మ బుక్కానే గాజులేమో ఎడరుగమ్మా లంబడొళ్ళు తెచ్చినారా ఎడపాయల దుర్గమ్మ లంబడొళ్ళు తెచ్చినారా ఎడ దూరుగమ్మా లంబాడి జాతరానే ఎడపాయల ంబాడి మందిని చూడు ఎడపాయల దురుదమ్మా లంబాడి మందిని చూడు సాటి భక్తులమ్మా ఎడపాయల దురుదమ్మాని సాటి భక్తులమ్మాయలు తానికొచ్చినారు ఎడపాయల దురుదమ్మాని తానికొచ్చినారుమ్మ ఎడపాయల దృదమ్మా గుండూనే గుండు దేవతాబు ఎడపాయల దుర్గమ్మల దుర్గమ్మ పాలారం బండ్లునేమో ఎడపాయల దుర్గమ్మ పాలల్ల గడుమ ఎడపాయల దుర్గమ్మల దుర్గమ్మా బండ్ల జాతరానే ఎడపాయల దుర్గమ్మల బండ్ల మందినేమో ఎడపాయల దుర్గమ్మ మందిని చూడవమ్మ ఎడపాయల దుర్గమ్మ మందిని చూడవమ్మా ఎడపాయల దూరుగమ్మ బండ్లాని బూదిచ్చి ఎడపాయల దురుగమ్మ బండ్లాని బూదిచ్చి ఎడపాయల దూరమ్మ బండ్లాని బూదిచ్చి ఎడపాయల దురుగమ్మ బండ్లాని బూదిచ్చి ఎడపాయల దూరమ్మ ఎమిసకారు ఎడపాయల దురుగమ్మ ఎంసకట్టినారు ఎడపాయల దూరమ్మ వా యొక్క బోనాలు ఎడపాయల దురుగమ్మ వా యొక్క బోనాలు ఎడపాయల దూరమ్మ బోనాలు తీసుకొని పాటళ్లు వాడుకుంటా ఎడపాయల దుర్గమ్మా పాటలు వాడుకుంటా ఎడపాయల దూర ప్రజలు కూడామో ఎడపాల దురుగమ్మా ప్రజలు కూడా ప్రజలు కూడానేమో ఎడపాయల దురుగమ్మా ప్రజలు కూడా నీటానికొచ్చినారు ఎడపాయల దుర్గమ్మా నీటానికొచ్చారు కోటీగా కొట్ట వట్రి ఎడపాయల దుర్గమ్మ కోటీగా ఎడపాయల దూరమ్మా మళ్ళొచ్చేసారి తల్లి ఎడపాయల దురుగమ్మా మళ్ళొచ్చేసారి తల్లి ఎడపాయల దూరమ్మ నీ తాని కొత్తుమమ్మ ఎడపాల దురుగమ్మ నీ తాని కొత్తు బడపాయల దూరమ్మ ముఖాల ముక్కుపోగు ఎడపాయల దురుగమ్మ ముఖాల ముక్కుపోగు ఎడపాయల దూరమ్మా నీకైన ఎత్తుమమ్మ ఎడపాల దుర్గమ్మ నీకైన ఎత్తువమ్మ ఎడపాయల దూరమ్మ మల్లేని పూలదండ ఎడపాయల దురుగమ్మా ూర్గమాయడ పైల దూర్గమాయల దూర్డమ్మా చీరలమ్మాయడ పైల దూర్డమా తెల్లాల దీల మాయపాయల దూర్గమా తెల్లన రైకలమ్మాయడ పైల దూర్గమ్మా తెల్లన రైకల మాయబూర్గమా నీ కైనా వెత్తువమ్మాయడ పైల దూర్డమా నీ కైనా వెత్తు మాయడ పై ఎత్తుమమ్మా ఎడపాయల దూరైనా సక్కాని తల్లికేమో ఎడపాయల దూరని తల్లికేమో ఎడపాయల దూరమ్మా హారంచు చీరలుండే ఎడపాయల దూరమ్మాయల దూరమ్మా అద్దాల రైకలుండే ఎడపాయల దూరమ్మా అద్దాల రైకెలు